వచ్చి ఏమంటారు తెలుసా అన్నం బ్రహ్మ అదే రేపు ఇది కాలేదు ఇంకా ఇది ఇంకా కాలేదు అర్థమైంది రేపు మళ్ళీ చూస్తాం ఓ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం लोका सुखिनो भवन्तु पर्जन्यः सखिनो कालीर्ज पृथिवी सशानी देशोयोभरि ब्राह्मण सो निर्भया पूर्णमदः पूर्णमद పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య ర్గో దేవీ ధీోయో చోదయా గు గురా మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్త సహనావతు సహనౌన్న సహ వీర్య వహై తేజస్విధీతమస్తు పరం ఆ పరం కనుక ఎవడైతే బ్రహ్మవిదుడు బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడు బ్రహ్మమును పొందుతున్నాడు మోక్షం అన్నా బ్రహ్మమన్నా ఒకటి బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి అసలు ఎందుకని పొందాలనుకున్నాడు ఎందుకంటే తత్ విజి తెలుసుకో ఇది జిజ్ఞాస జిజ్ఞాసలో తను భరించలేనిటువంటి తత్వం ఒకటి ఉంది నిన్ను చూచాం దాని నుంచి విడిపడడం కోసమే ప్రారంభమయ్యాడు బ్రహ్మ జిజ్ఞాస చేయాలనేమి ఉద్దేశం లేదు తను కనుక ఆనందంగా ఉండగలిగితే ఇవన్నీ అవసరం లేదు కనుక తనలో ఒక అసంతృప్తి ఉంది అపరిపూర్ణత ఉంది కాబట్టి ఇప్పుడు నేను బాగలేను నిన్న మనం ఇంట్రడక్షన్లో చూచినట్టుగా ఇప్పుడు నేను ఏదో లేనిటువంటి వాణ్ణి కాబట్టి ఏదో బాగలేదు నా జీవితంలో అందుకని నేను బాగలేను దీనిని వేదాంత పరిభాషలో చెప్పాలంటే టెక్నికల్ టర్మ్ నింజత్వం దాట్స్ కాల్డ్ నింజత్వం భాష్యంలో ఆచార్యులు అట్లా సూచించారు ఇక్కడ కాదు తైత్రీయంలో కాదు మరొకట నింజత్వం అంటే ఒక అసంతృప్తి నింజత్వం అనేది అసంతృప్తి కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ అసంతృప్తితో మనిషి జీవించలేడు ఈ ప్రపంచంలో కనుక నింజత్వం అనేటువంటిది ఉంది కాబట్టి నేను ఏదో లేనివాడిని కాబట్టి ఏదో లేనివాడిని అనేటువంటిది ఉంది గనక ఏదో నా జీవితంలో బాగలేదో అందుకని నేను బాగలేను అనుకుంటూ ఉన్నాడు గనక బాగలేకుండా ఉండడం తనకి ఇష్టం లేదు కాబట్టి బాగుండాలని అభిప్రాయపడతాడు గనక లేనివాడు ఉన్నవాడు కావాలనుకుంటాడు మరి అది ఉన్న తర్వాత వచ్చిన తర్వాత పోనీ ఉన్నవాడుగా ఉంటున్నాడంటే అప్పుడు లేనివాడుగానే మిగిలిపోతూ ఉన్నాడు నింజత్వం మాత్రం అట్లాగే కొనసాగుతుంది ఎందుకని మరేదో కావాలనేటువంటి భావన కలుగుతున్నది కాబట్టి లేనివాడికి ఉన్నవాడికి నిన్న మనం చూసింది ఏంటంటే లేనివాడు ఉన్నవాడు కావాలనుకుంటూ ఉన్నాడు ఉన్నవాడు మరేదో లేనివాడుగా మిగిలిపోతున్నాడు ఈ ప్రపంచం కాబట్టి ఇద్దరులో నింజత్వం అనేటువంటిది ఉంది ఈ నింజత్వాన్ని ఈ అసంతృప్తిని మనిషి భరించలేకపోతున్నాడు గనక నేను పూర్ణంగా ఉండాలి నేను పరిపూర్ణుడిగా ఉండాలి తృప్త భవిష్యామి అది ఇక్కడ ఈ నిజత్వంలో నుంచే అది పుట్టుకొస్తుంది ఆ వాక్యం తృప్త భవిష్యామి నేను తృప్తిని పొందాలి నేను తృప్తిని పొందాలి ఎందుకని అసలు ఉన్నాను ఇది నిజత్వం కాబట్టి పరిపూర్ణత కావాలి అనుకుంటాడు ఏది పరిపూర్ణత ఎక్కడుంది అసలు ఆ పరిపూర్ణత ఈ ఆలోచన కదిలినప్పుడు పూర్ణత్వం కావాలి అనే తనకుంది గనక ఈ పూర్ణత్వం ఏదో ఇది వచ్చిపోయేదైతే లాభం లేదు నిత్య వస్తువుగా ఉండాలి అది వచ్చిపోయింది అనుకోండి ఉపయోగం లేదు పరిమితంగా ఉంటుంది పరిమితమైనటువంటిది ఇంకేదో నీకు లేదు అనేదాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటది కాబట్టి నిజత్వం అట్లాగే కొనసాగుతూ ఉంటుంది అసంతృప్తి అట్లాగే కొనసాగుతూ ఉంటది ఈ అసంతృప్తి నుంచి తను బయటపడాలంటే పూర్ణత్వం కావాలంటే ఆ పూర్ణత్వం ఏదో అది నిత్యమై ఉండాలి అందువల్ల తదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి ఎప్పుడైతే సత్యం అన్నాడో సత్యమైనటువంటి నిత్య నిత్య వస్తువు గనక ఏదైతే సత్యమో అది పోయేది కాదు ఎప్పుడు ఉండేటువంటిది కలత్రి మూడు కాలాల్లో కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి అది సత్యం ఇది అనంతం అనంతం ఎప్పుడైతే ఉందో ఇంకా నింజత్వానికి అవకాశం లేనేలేదు ఎందుకని అది నశించేటువంటి అవకాశం లేదు గనక ఇది అవునండి ఇటువంటి పూర్ణత్వానికి తనే ఎందుకు ప్రయత్నించకూడదు ఈ ప్రపంచంలో ప్రయత్నం చేశాడు మనిషి చేయలేకపోలే తనకు కావాల్సింది పూర్ణత్వమే ఏ వస్తువు కోసం ప్రయత్నం చేసిన పూర్ణత్వం కోసమే కానీ ఇక్కడ ప్రయత్నం చేస్తే నా నిత్యం కించిత్ అస్తి నిత్యం కించిత్ నిత్యం అస్తి నా కూడా ఇక్కడ నిత్య వస్తువు కనిపించలేదు ఇక్కడ తను చేసినటువంటి ప్రయత్నాల్లో నిత్య వస్తువు కనిపించడం లేదు కనుక అది ఉంటే బాగుంటదేమో ఇది ఉంటే నేను బాగుంటానేమో ఆ పరిస్థితి నాకు అనుకూలంగా ఉంటే నేను హైగా ఉంటానేమో ఈ వ్యక్తి నా జీవితంలో ప్రవేశిస్తే నేను హైగా ఉంటానేమో లేదు మరొకరు దూరంగా పోతే నేను సుఖపడతానేమో ఇటువంటి ఆలోచనలు అయితే చేశాడు గాని ఇవన్నీ దేనికోసము ఆ నిత్య వస్తు కోసం కాని అది మాత్రం లభ్యం కాలేదు కనుక నా నిత్యం కించిదస్థి కించితస్థి నిత్యం నా నా నిత్యం కించిదస్థి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఓహో నేను ప్రయత్నాలు అయితే ఈ ప్రపంచంలో చేస్తానేమో గానీ ఫలితాలు ఇంకా నేను పొందలేను ఏ ఫలితాలై పొందినా కర్మలకు ఫలితాలు ఉంటాయో గానీ నా ఆశకు ఫలితం లేదు ఇప్పుడు ఆశ అర్థమైందో మీకేంటో ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకోవడం తృప్త భవిష్యామి అది ఏదైతే ఉందో దానికి మాత్రం ఫలితం గోచరించేటట్టుగా లేదు ఎందుకని నిత్య వస్తు తయారయ్యేది కాదు ఎందుకో తెలుసా ఇక్కడ భృగూర్ వై వారుణిహి వై వాడు ప్రసిద్ధమైనటువంటి వాడు ఎందుకు ప్రసిద్ధమైనటువంటి వాడు అంతకుముందు జరగవలసినటువంటి సాధనలన్నీ అయిపోయి ఇక్కడికి వచ్చినటువంటి వాడు ముముక్షు జిజ్ఞాసు ఇది మనం అర్థం చేసుకోవాలి అటువంటి వాడే బ్రహ్మ బ్రహ్మ జిజ్ఞాసులోకి వెళతాడు చాలా ప్రధానమైనటువంటి విషయం ఇది కనుక నాస్తి అకృత కృతేన కృతేన కర్మణ అకృత నాస్తి కృత అంటే తయారు చేసేది అకృత అంటే తయారు కాంది తయారు కాకుండా ఉండేది నిత్యమైంది అని అర్థం అకృత అంటే నిత్యమైంది నాస్తి అకృత కృతేన ఉండో కృతేన కర్మణ అకృత నాస్తి ఏ కర్మ చేసినా కూడాను నిత్య వస్తువును నేను పొందలేను ఎందుకని కర్మని ఇప్పుడు చేస్తూ ఉన్నాను ఈ కర్మ వల్ల గనక నేను పొందేటట్లయితే కర్మ చేయకముందు అది లేదనే అర్థం కర్మ చేస్తే అది ఉత్పాదన జరుగుతుంది కనుక కర్మ చేయకముందు లేదు కనుక అంతకు ముందు లేకుండా నా కర్మ వల్ల పుట్టేది ఏదైతే ఉందో ఇది నిత్య వస్తువు అయ్యేందుకు అవకాశం లేదు కనుక కర్మణ అకృత నాస్తి వచ్చేసాడు నిర్ణయానికి అది అక్కడ ఇహ సంసారీ ఖచ్చిదపి అకృత పదార్థ నాస్తి ఖచ్చితపి అకృత పదార్థ ఇహ సంసారే నా అస్తి కచ్చిదా పదార్థ ఈ ప్రపంచంలో ఇహ సంసారే అన్నప్పుడు జగత్ మొత్తం అన్ని లోకాలు కలిపి కూడాను సరేనా ఈ జగత్తులో నేను ప్రయత్నం చేస్తున్నాని నిత్య వస్తువు కోసం తృప్తి కోసం పూర్ణత్వం కోసం అది ఇహ సంసారే అస్మిన్ లోకే నాస్తి అస్తి ఖచ్చితపి అకృత పదార్థ నిత్య వస్తువు అనేటువంటిది ప్రపంచంలో లేదు సర్వ ఏవహి లోకా ఇవి కాకుండా ఇతర లోకాల్లో పోయేమన్నా పొందుతామంటే ఉపయోగం లేదు సర్వ ఏవహిహ కర్మచిత కర్మలు చేసుకుంటేనే అక్కడ లోకాలని పొందుతాం స్వర్గమైనా కూడాను ఇక్కడ మనం పుణ్యం చేస్తాము స్వర్గాన్ని పొందుతాం సర్వ ఏవహి లోకాహ కర్మచితాహ కర్మకృతత్వా కర్మ ద్వారా పొందే గనక అనిత్యాహ చూచారా కాంటాక్స్ట్ ఉందో కనెక్షన్ కర్మకృతత్వాశ అనిత్యాహ కాబట్టి ఎప్పుడైతే కర్మ ద్వారా అవి పొందుతూ ఉన్నామో అవి నిత్యమైంది అయ్యేందుకు అవకాశం లేదు అదే నాస్తి అకృతృత కర్మకృతత్వాశ అనిత్యాహ సర్వయవహిలోక కాబట్టి ఏ విధమైనటువంటి కర్మం చేసినా కూడాను దీనిని పొందేటువంటి అవకాశం లేదు ని ఇది నాకు కావాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేశాడు గనక తనకు కావాల్సింది ఏదో ఆ నిత్యతృప్తి దట్ ఈజ్ పరం ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి నేను ప్రయత్నం చేసి పొందలేను ఎందుకంటే పరం ఏదో తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం అదే నాకు కావాలి సత్యమైనటువంటి వస్తువు ఎప్పుడు ఉంది అది అనంతంగా ఉంది అనంతంగా ఉండేటువంటి దాన్ని అంతమయ్యేటువంటి కర్మల ద్వారా నేను తయారు చేయలేను గనక అది ఉన్నదే గనక దాన్ని పొందడం అంటే తెలుసుకోవడమే దాన్ని పొందడం అంటే తెలుసుకోవడమే ఇక్కడ ఎవడైతే మోక్షాన్ని కావాలి బాగా అర్థం చేసుకోండి ఎవడైతే నింజత్వం నుంచి విడిపడాలి అసంతృప్తి నుంచి బయటపడాలి తృప్త భవిష్యామి అని అనుకుంటూ ఉన్నాడో వాడు కోరేదేంటి నిత్యతృప్తి అదేంటది మోక్షం దాన్ని కోరుతున్నాడు కనుక వాడు మోక్షం ఇది పాయింట్ వాడు ఎందుకు ముముక్ష అయ్యాడంటే దాని కోరుతున్నాడు గనక మోక్షం కావాలి అనుకుంటున్నాడు గనక ముముక్షు ముక్తం ఇచ్చా ముక్తిని పొందుతున్నాడు ఏ ముక్తి అది ఈ నింజత్వం నుంచి ముక్తి దీన్ని భరించలేకపోతున్నాడు గనక దీని నుంచి విముక్తి నింజత్వం నుండి విముక్తి అసంతృప్తి నుండి విముక్తి దుఃఖం నుండి విముక్తి ఇక అన్నీ బంధాల నుండి విముక్తి ఇవన్నీ పర్యాయ పదాలు ఓకే ఇప్పుడు వీడు ముముచ్చు వీటి నుంచి విడిపడి ఎవడైతే మోక్షాన్ని పొందాలనుకుంటున్నాడో వాడు ముమ్ముచ్చు ఈ ప్రపంచంలో ముమ్ముచ్చువు కానివాడు ఎవడు చెప్పండి ఎవడు ముముట్ కానివాడు అందరికీ కావాల్సింది నాస్తికుడికి కూడా నాస్తికుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు వాడు ఏదన్నా కోరుకోని చివరికి ఇదే అనంతమైన ఆనందం కావాలనుకుంటున్నాడా కొద్ది తోడా తోడా ఇదేమో చెప్ప అందువల్ల అర్జున మమ వర్తమాన వర్తంతే మనుష్య పార్థ సర్వశ తెలుసో తెలియకో అందరూ నా మార్గం అయిపోయి ఉండరు ఎందుకని అందరూ ముముక్షువులే ఈ ప్రపంచంలో కానీ ముముక్షువులు అయిన తరువాత మోక్షం కావాలనుకుంటున్నాడు వచ్చిన బాధంత ఎక్కడా తెలుసా మోక్షం కావాలి కనుక నేను యోగం చేసి పొందుతాననేవాడు ఒకడు ఇప్పుడు మీకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నాయి ఈ యోగం చేసి పొందుతానంటే యోగం కర్మ దానివల్ల నిత్యం వస్తుంది నిత్యం ఎట్లా వస్తుంది నీకు ఇది విచారం ఇంకేం చేసి పొందుతావు నేను బదులు నా అది పోతాను పోయిదా అది కర్మ ఎన్ని చిత్తశుద్ధి కోసం అన్ని చేయాల్సిందే లేదు కానీ మోక్షం మాత్రం ఈ విధమైనటువంటి కర్మల్లో లభ్యమయ్యేందుకు అవకాశం లేదు అది ఉన్నదే గనక అది ఉన్నదే నిత్య వస్తువు ఉన్నదే అనంతంలో లేనిది కాదు కాబట్టి ఇప్పుడు అందరూ మోక్షులే అందరూ ముముచ్చువులే కానీ మోక్షాన్ని పొందలేరు ఎవడు పొందుతాడో తెలుసా ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలా ఎవడైతే మోక్షాన్ని పొందాలనుకుంటున్నాడో మోక్ష స్వరూపం ఏమిటి మోక్షం ఎలా ఉంది మోక్షం జ్ఞాన రూపంలో ఉంది జ్ఞాన రూపంలో ఉంది కనుక దాన్ని నిన్ను తెలుసుకోవాలి విజిజ్ఞాస కాబట్టి నాయన తత్ విజిజ్ఞాస స్వ బాయ్ జిజ్ఞాస విజిజ్ఞాస స్వా నువ్వు దీన్ని తెలుసుకో అని ఎందుకు చెప్పాడో తెలుసా నిన్న వరుణుడు ఇది తెలుసుకోదగిందే గాని కర్మ ద్వారా నువ్వేదో చేయదగింది మాత్రం కానే కాదు విజిజ్ఞాస స్వ తత్ బ్రహ్మ విజిజ్ఞాస స్వ బ్రహ్మేతి ఏదైతే బ్రహ్మ అయ్యిందో దానిని నువ్వు తెలుసుకోవాలి కనుక ముమ్ముక్షువు ఇప్పుడు ఏమవుతున్నాడు తెలుసా ఎంతవరకు నాకు మోక్షం కావాలి మోక్షం కావాలనుకుంటాడు ఇదిగా నాకు అర్థమైందే वाड़ी मोक्ष इंट्रस्ट पोदी <laughs> ज्ञान इंट्रस्ट इपड़े इंतमु मोक्षेछ अदेमो का ज्ञात नीड़ेवड़ो दिलसा जिज्ञास वीडेवड़ो जिज्ञास मुझु जिज्ञास ప్లీజ్ ఈ మార్పు జరగాలి కనుక నేను ముముక్షని మోక్షం కావాలనుకునేవాడిని అది నీకు బాగా అర్థమైతే మోక్షమేంటో వెంటనే ఏమవుతావో తెలుసా జిజ్ఞాసుగా మారిపోతావు ఇది అర్థం కాలేదనుకోండి మళ్లీ నా దగ్గరకు వచ్చినా కూడాను స్వామిజీ మీరు ఏదైనా కుంకుమిస్తారా పెట్టుకుంటే నా జ్ఞానం కలుగుతుంది అంటే కుంకుమిస్తానం కావాలంటే ఊళ్ళంతా రాసుకో ఆంజనేయ స్వామిలాగా కానీ దానివల్ల మాత్రం నీకు జ్ఞానం రాదు ఇప్పుడు అర్థమైందే కాబట్టి జిజ్ఞాసుగా మారుతాడు నేను అక్కడ ఉన్నానండి లో ఏంటి నువ్వు నేను ఆశ్రమానికి పోవాలి ఏం చేయాలి నువ్వు బస్ ఎక్కాలి ఆడ కూర్చొని జూబిలీ బస్ స్టాండ్లో నేను ఆశ్రమానికి పోవాలి నేను ఆశ్రమానికి పోవాలి ఎంతసేపటి ఉన్నా పోవు ఎందుకో తెలుసా బస్ ఎక్కాల బస్ ఎక్కితే నువ్వు ఆశ్రమంకి కనుక నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలి మోక్షం లేకపోతే ఈ జన్మెందుకు పోనే పోనీ ఏమై మోక్షం కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఒక బండిలో ఎక్కాలి సార్ ఆ బండి జ్ఞాన బండి విజ్ఞాన బండి దీంట్లో కూర్చోవాల దీంట్లో కూర్చుంటేనే చేరతావు కాని లేకపోతే అవకాశం లేదు గనక బ్రహ్మసూత్రాలు ప్రారంభం చేస్తూ వ్యాస భగవానుడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస కనెక్షన్ అధా ఇప్పుడు ఎప్పుడో తెలుసా ఎప్పుడో తెలుసా ఇదంతా విచారణ చేసిన తర్వాత అధ ఒకటి అంతేకాదు శిక్షా వల్లే అయిన తర్వాత అధ ఆనందర్వాత కాదు శిక్షావల్లి ఎందుకని శిక్షా వల్ల అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే నేను పొందాలనుకుంటున్నానో జిజ్ఞాస నా దగ్గర ఉందో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మణ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస అధా ఇప్పుడు అతహ therefore ఫోర్ ఈ కారణం చేత చూడ పదాలు అధ అతహా బ్రహ్మ జిజ్ఞాస అధ ఇప్పుడు ఎప్పుడు చర్చ వల్లి పూర్తి అయిపోయింది కర్మలన్నీ చేశాను చిత్తశుద్ధి కోసం కర్మలు చేశాను చిత్త నైశ్చల్యం కోసం ఏం చేశాం ఉపాసనలు చేశాం కాబట్టి కర్మకాండంలో కర్మలు చేశాం మాతృదేవ పితృదేవబో అతిథిదేవో ఇవన్నీ చేశాం కదా మనం ఇవన్నీ చేశాం అట్లాగే చిత్త నైశ్చల్యం కోసం జ్ఞానకాండలో ఉపాసనలు చేసాం కాబట్టి ఉపాసనల ద్వారా చిత్త నైశ్చల్యాన్ని పొందాం సత్కర్మల ద్వారా చిత్తశుద్ధిని పొందాం కాబట్టి చిత్త నైశ్చల్యం చిత్తశుద్ధి ఈ రెండు వచ్చిన తర్వాత అధికార అయ్యాడు దీనికోసం అనేకమైనటువంటివి చెప్పబడ్డాయి ఇప్పుడు శిక్షావళిలో కూడాను ఈ ఉపనిషత్తులనే మనం చూస్తే కర్మకాండలో ఎన్ని ఉపాసనలు చెప్పాడు ఒక ఉపాసన ఒక్క ఉపాసన చెప్పింది ఎన్ని ధ్యానాలు చెప్పాడు ఎందుకు స్వామిజీ ఇవన్నీ దేనికి ఎవడైతే బ్రహ్మ జిజ్ఞాసలోకి వస్తున్నాడో జిజ్ఞాసుగా మారుతూ ఉన్నాడో వాడికి అంతఃకరణ శుద్ధి ఉండాలని అలాంటప్పుడు ఒకటే ఏదో చెప్పేస్తే పోలేదా స్వామిజీ ఇన్నెందుకు ఇన్నెందుకు ఇన్ని చెప్తా సార్ శాస్త్రం ఎందుకో తెలుసా అధికారి భేదం నంబర్ వన్ అభిరుచి భేదం రే నంబర్ టూ అధికారి భేదం అభిరుచి భేదం కాబట్టి అధికారి ఒక్కొక్కరికి దేనికి అధికారో వాడు దాన్ని అనుసరించేటువంటి అవకాశాలుంటాయి అభిరుచి కూడా ఉంటుంది కొందరు ఇప్పుడు చూడండి అన్ని సాధనలు అయినా కొందరు స్వామిజీ నేను ధ్యానం చేస్తానంటే కొందరు నేను జపమే చేస్తానంటే కొందరు నేను పూజ చేస్తాను అర్చన చేస్తాను అన్నీ ఒకటే నేను సంకీర్తన చేస్తాను ఏదైనా చేయి సాధనలు అంతఃకరణ శుద్ధి కోసం కానీ కొందరికి సంకీర్తనే ఇష్టం ఉంటుంది వాళ్ళని సంకీర్తనబో భగవన్నాము చూచరా ఇవన్నీ అంతఃకరణ శుద్ధి కోసమే కాబట్టి కొందరు జపమే చేస్తానంటారు కొందరు ధ్యానం చేస్తానంటారు కొందరు లిఖిత జపమే చేస్తాను రామరామ రామరామని రాసుకుంటాను వాట్ ఎవరి అభిరుచి అభిరుచి భేదాన్ని బట్టి అధికార భేదాన్ని బట్టి ఇన్ని రకాలైనటువంటివి చెప్పడం జరిగింది ఇప్పుడు అర్థం అవుతుందని కనుక ఏవైతే కర్మకాండలో ఉపాసనా ఉన్నవో అవన్నీ మనం ఆచరించాలని లేదు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క అనువాకంలో ఒక్కొక్క ధ్యానం